కీర్తన నూట నలభై సులభమా మనుజులకు హరిభక్తి వలనుంది మరికదా కదా వైష్ణవుడౌట కొదలేని తపములు కోటాన కోటులు నదన చరించి అటు మీద పదిలమైన కర్మబంధములన్నయూ వదలించుకుని కదా వైష్ణవుడౌట తనివోని యాగతంత్రములు లక్షల సంఖ్య అనగుడై చేసిన యటమీదా జననములన్నిట పరమ పావనుడై మరి వైష్ణవుడౌట తిరిగి తిరిగి పెక్కు తీర్థములన్నీ అరలేక సేవించినటమీద చిరు వెంకట చలాధిపుడైన కరిరాజవరదుని కృపగదా వైష్ణవుడౌట